శ్రీగురుభ్యో నమ హరి శ్రుతిస్మృతిపరాణానామాలయం కరుణాయం నమామిర్భగవత్పాదశంకరం లోకశంకరం నిర్మాణమోహాజితోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాైర్విముక్తదు ై గ మూఢాపదం వ్యయంతతి ఆ వినాశము లేని పదమును ఇవారు పొందెదరు వినాశము లేని పదము అంటే ఆత్మసాక్షాత్కారం ఆత్మసాక్షాత్కారము తన స్వరూపము పరమాత్మయే అని తెలియుట అది పదము తెలుసుకుంటే పదము జ్ఞానమే పదము సో లోకంలో ఉండే వస్తువులు ధన కనుక వాహనాదులు పదము కావు అవి ఉండదగ్గ వాటిలో వాటిని లెక్క వేయలేదు అది తత్కాలముందు కొంత ప్రయోజనకారులుగా భాషించినప్పటికీ జీవిత లక్ష్యముగా వాటిని పరిగణించుట తెలివి తక్కువ బాగానే ఉందండి సౌండ్ కనుక ఇంకా పెంచాలా కనుక పదము అంటే పరమాత్మ రూపముగా తన స్వరూపమును తెలుసుకున్నటే కర్మా ఉపాసనల ద్వారా పదము నచించలేదు కేవలము ధ్యానము ద్వారా మాత్రమే పదమును మానవుడు పొందును అయితే ఈ శ్లోకం అటువంటి పదమును పొందుటకు ఏ అర్హతలు కావాలి క్వాలిఫికేషన్స్ అన్నిటిని అన్ని క్వాలిఫికేషన్ని క్వాలిఫికేషన్స్ని చాలా సంగ్రహముగా చెప్పిన శ్లోకం మానము మోహము లేకుండా ఉండాలి మోహము లేకుండా ఉండాలి అనే మాట రెండుసార్లు చెప్పడం అయ్యేది ఇక్కడ నిర్మాణ మోహ అమోహ అతనే నేను మోహశబ్దానికి అర్థం కూడా కొద్ది తేడాతో చెప్పాను నిర్మాణ మోహాహన్న చోట మోహము అంటే వ్యామోహము తప్పుడు ధారణలు మోహశబ్దానికి అర్థం ఏంటంటే తప్పుడు ధారణలు వాటిని దూరముగా పెట్టుతా అది నిర్మాణ మోహాహ అమూఢాహన్న చోట మూఢో గర్భ అనే దృష్ట అనే ప్రయోగాన్ని చూపించి ఎక్కడో ఒక చోట స్టక్ అయిపోయి ఉన్నవాడు స్టక్ అంటే అతుక్కుపోవడం కర్మల్లో అతుక్కుపోతాడు జీవితంలో ఉంటే కర్మలే చేస్తూ గడిపిస్తుంది అయితే ఉపాసనలో అతుక్కుపోతారు చాలామంది మనకు అలా కనపడతారు ఏదో ఉపాసన చేస్తూ ఉంటారు ఉపాసనలో అతుక్కుపోతారు అలా కాకుండా అతుక్కుపోకుండా ముందుకు అడుగు వేస్తూ ఉండాలి కర్మ చేయాలి కర్మను దాటి ముందుకు వెళ్ళాలి ఉపాసనను చేయాలి ఉపాసనను దాటి ముందుకు వెళ్ళాలి లోక వ్యవహారం చేయాలి దానిని దాటి ముందుకు వెళ్ళాలి ద్వైతంలో ఉంటున్న వ్యవహారం కానీ ద్వైతాన్ని దాటి అద్వైతంలో ప్రవేశించాలి అలాగే ముందుకు వెళ్లకుండా తొక్కుపోయి కూర్చున్న వాడిని మూఢ అని అంటారు కాబట్టి ఆ మూఢాహ సో ఈ విధంగా ఈ శ్లోకము కావలసిన అర్హతలనన్నింటినీ అత్యంత సంగ్రహంగా ముగ్జుగా చెప్పిన చాలా విలువైన శ్లోకము వినివృత్త కామాహ దగ్గరికి వచ్చినాం ఆధ్యాత్మ నిత్యాహ ఫినిష్ వినివృత్త కామాహ అంటే కామనలు తొలగిపోయినవారు నివృత్తి అంటే చాలుగా వినివృత్త అనేందుతున్నారు అంటే తత్కాలం ముందు కామలను ఉదయించిన పుట్టిన కామలను దూరముగా పెట్టు సరిపడదు ఆ కామన ఏ వాసన నుంచి పుట్టినదో ఆ వాసనను కూడా దూరముగా పెట్టవలేము దాన్ని వినివృత్త కామ అంటారు వి కొంచెం ఆ వికి ప్రత్యేకత కదా నీకు దృష్టాంతం చెప్తా ఇది డయాబెటీస్ ఉందనుకోండి మీరు ఏదైనా పార్టీకో పెళ్ళేళ్ళకి దానికి వెళ్తూ ఉంటారు ఏవో పార్టీలు ఉంటాయి ఏముంది జనాల దగ్గర డబ్బు ఉంటుంది డిసిప్లిన్ ఏమి ఉండదు ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో కావలసిన దానికంటే అధికంగా డబ్బు సంపాదించడం డబ్బు పోగుపడుతుంది కొంత అన్యాయంగా సంపాదిస్తే ఇంకా వేరే చెప్పనే అక్కర్లేదు ఈ డబ్బును ఖర్చు పెట్టడానికి ఉపాయాలు చూస్తూ ఉండడం ఏదో సందర్భం వచ్చిన వెంటనే అయోగ్యముఖమైన విధంగా దుబారాగా ఖర్చు చేయటం దాంట్లో ఒక ఖర్చు ఏమిటంటే భోజనం దగ్గరగా ఏర్పాటు చేయటం నాలుగు స్వీట్లు ఇల్లు అయితే అందరినీ పిలవడం పిలిచిన వాళ్ళందరూ కూడా తెలువకు వెళ్ళకపోతే ఎవరి ఏమే మోహం అంటే ఇలాగే వెళ్ళకపోతే ఏవనుకుంటారు ఏమే అనుకోవడం సో ఇప్పుడు వీడు వెళ్ళలేదని కూర్చొని దుఃఖించడానికి ఎవరికి ఖాళీ ఎక్కడ వాళ్ళ సంసారంలో వాళ్ళు గెలుగులో అడుతూ ఉంటారు కాబట్టి వాడు ఏదో రుక్కుంకాడి వీడు బ్రహ్మపడి మోహం వీడు అక్కడికి వెళ్ళడం ఆ భోజనం చేయడం సో డయాబెటీస్ వాడు అక్కడ లడ్డూలు కాజాలు ఇలాంటి ఐటమ్స్ గులాబ్ జామున్స్ ఇటువంటి ఐటమ్స్ ఉంటాయి అది తినాలని అనిపించినా తినాలని కోరిక పుట్టినా డయాబెటీస్ ఉంది నాకు నేను తినకూడదు అని నిశ్చేయించుకుని తినడం మానేస్తాను దాని పేరు నివృత్త కామా కానీ ఎడ్యుకేషన్ అని ఒకటి ఉంటుంది డయాబెటీస్ మనకు ఎందుకు వచ్చింది అసలు డయాబెటీస్ అంటే ఏమిటి మెటబాలిక్ డిసీజ్ మెటబాలిక్ డిసీజ్ అంటే అర్థం ఏంటి మీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదని అర్థం మీరు సరిగ్గా జీవన జీవనాన్ని ఒక అనుశాసనబద్ధంగా జీవించినట్లయితే అది పోతుంది అందుకో దాన్ని మెటబాలిక్ డిసీజ్ అని కాబట్టి కొంచెం జాగ్రత్తగా జీవిస్తే పోతుంది కాబట్టి మన ఆహార నియమాన్ని పాటించాలి ఆహార నియమం అంటే మన తాతగారిని ముత్తాతగారు అలా మొదలు పెట్టకూడదు సైంటిఫిక్గా ఉండాలి ఆహార నియమం మా తాతగారు వంకాయ తినవారు కాదు అది కాబట్టి మేము తినాలి అది కాదు ఆహార నియమం ఎటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వస్తాయో అటువంటి ఆహారాన్ని తీసుకోకుండా మెటబాలిక్ సిస్టమ్కి అనుకూలంగా ఉండేటువంటి ఆహారాన్ని మనం తినాలి ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ వల్ల ఏమవుతుందంటే కామన స్వీట్ తినాలి అనే కోరిక అవతలకి పోతుంది ఆ కోరిక ఇంకా పుట్టదు ఆ వాసన పోతుంది అవతలకు కోరిక పుట్టదు కానీ స్వీట్లు ఎదుర్కొన్నా పెట్టినా మనం ఈ స్వీట్లు తింటే బాగుండుము అని అనిపించదు అంటే వాసన కూడా లేదన్న ఇవి తింటే బాగుండునే అవి కోరిక పుట్టి కానీ మనకి రోగం ఉంది తినకూడదు కదా అని దృష్టి చేసుకొని తిన్నం మానేస్తే అది నివృత్త కామ అసలు కోరిక పుట్టనే పుట్టదు బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో ఉన్న మహిమది దాని స్వరూప స్వభావాలనన్నిటినీ బాగా తెలిసిన మీదట అది తినాలనే కోరికే పుట్టదు ఆ కోరిక పుట్టదు కాజా కాకినాడ కాజా తినాలని కోరిక మీకు లేదు ఎందుకని అది పైకి సాలిడ్గా కనపడుతుంది దాన్ని కొరకగానే దాంట్లో నుంచి లిక్విడ్ చుక్కలు చుక్కలు చుక్కల కింద వద్దు చుక్కమై పడుతుంది పంచమై పడుతుంది చేతికి పడుతుంది పెదవులకి వద్దు ఆ లిక్విడ్ అంతా కూడా షుగర్ అది నో వే కీప్ యూవర్ సార్ అది వినివృత్తకామా కాబట్టి కాకినాడ కాజా ఎవరైనా అందరంటే ఒక ముట్టిగా వేస్తా సార్ ఈ రోడ్ వాళ్ళని అంటే వాసన కూడా లేదా దాన్ని ఏమంటారు వినివృత్త కామ అంటే వాసన కూడా ఉండదు బికాజ్ వీ నో వాట్ ఈజ్ ఇట్ ఎడ్యుకేషన్ జ్ఞానం యొక్క మహిమ ఆ విధంగా కామన అనగానేమి అని తెలుసుకుని కామన మన స్వరూపాన్ని ఏ విధంగా కప్పివేస్తోంది కామన్ అంటే అంత తప్పదే కానీ ఇంకోహట్లేదు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే బాహ్యము నుండిండే అనాత్మ వస్తువు లభిస్తే మనకేదో ఒక సుఖానుభవం కలుగును అనే ఒక అజ్ఞానం నుండి కామన పుడుతుంది కామన వర్తమానంలో నుండి ఊహాజనితమైన భవిష్యత్తులోకి నెట్టివేస్తుంది వర్తమానంలో ఉన్న స్వరూపానికి దూరంగా భవిష్యత్తులో ఈ కోరిక తీరితే నాకేదో లాభం కలుగుతుంది నాకేదో సుఖం కలుగుతుంది అని వీడిని కాలప్రవాహంలో భవిష్యత్తులోకి నెట్టివేస్తుంది కామన కాలము యొక్క బంధము నాకు ఒక ప్రధానమైన రూపము కామన ఎప్పుడైతే కాలమే బంధము అని మనిషి తెలుసుకుంటాడో ఆ కామన కాలము యొక్క ఎఫెక్ట్ అనే బాగా గుర్తు నేను సలసానికి చెప్పాను బాగా గుర్తెరుగుతాడో అప్పుడు కామనలు ఉండవు నిష్కామంగా ఉండిపోతాడు డిజైర్లెస్గా ఉండిపోతాడు అటువంటి వాడు మాత్రమే ఈ స్వరూపాన్ని తెలుసుకుందుకు యోగ్యుడవుతాడు వినివృత్త కామా స్వభాష్యకారులు వినివృత్త కామాహ విశేషత నిర్లేపేన నివృత్కామావృత్త కామా ఎవరికైతే కామనులు విశేషముగా బి అంటే విశేషముగా తొలగిపోయినవు విశేషముగా అంటే ఏంటండి నీరు లేకపోయినా అంటే లేపమును వదిలిపెట్టకుండా లేపము అంటే ఎలా ఉంటుంది మీరు ఇంగువ మూటగత్తిన వస్త్రము వస్త్రము ఆ ఇంగువంతా సాంబార్లో వేసేసిన ఆ వస్త్ర శకలు అనుకుంది కదా అది ఇంగు వాసన వేస్తూ ఉంటుంది దాన్ని లేపము అని అంటారు లేపము అమెరికా నుంచి కొడుకు వస్తాడు ఆ వారం రోజులుండి మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు అయినా వీడు ఆ కొడుకు గురించి ఆ ఊహ చేసుకుంటూ కూర్చుంటాడు దాన్నే ఏమంటారు లేపము అని అంటారు ఉడికే మీకు లేపానికి దృష్టాంతాలు చెప్తున్నా కాబట్టి ఎప్పుడో పాతికేళ్ల తీసుకున్న ఫోటోలన్నీ తీసుకుని ఆ ఫోటోలన్నీ చూసుకుంటూ ముడిసిపోతావు అయ్యా ఇలా కూర్చుంటారా ఓహో అక్కడ ఫోటో ఉందా ఇంకో కుర్చీ తీసుకొస్తున్నా కాబట్టి పాత ఫోటోలు చూసుకొని మురిసిపోతూ ఉంటాడు దాన్ని ఏమంటారు లేపము ఉడికే లేపానికి దృష్టాంతం ఇట్లా ఏదో నేను పెట్టిన దృష్టాంతాలు కొన్ని ఛాదస్యంగా ఉంటాయి కొన్ని ప్రాక్టికల్గా ఉంటాయి మీకు మనస్సుకు నచ్చిన దృష్టాంతాలు స్వీకరించండి మీకు అవతి గురించి చింత చేయకండి కాబట్టి లేపము ఉండకూడదు లేపము ఉండకపోవడం అంటేలాగా ఇప్పుడు టీవీ స్క్రీన్ ఉందనుకోండి ఒక దృశ్యం వస్తుంది అక్కడ ఆ దృశ్యము ఉంటుంది కొంతసేపు టీవీ స్క్రీన్ ఏదో డ్యాన్స్ ఏదో ఉంటుంది ఏదో డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఏం పని పట్టాలేదు మోకాలు చెప్పులు పుట్టే వరకు డ్యాన్స్లు చేస్తూ ఉంటారు సో ఆ డ్యాన్స్ పదిహేను నిమిషాలు డ్యాన్స్ ఉంటుంది అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు ఆ డ్యాన్స్ యొక్క లేపము ఆ టీవీ స్క్రీన్ మీద ఉంటుందంటారా ప్రోగ్రామ్ అయిన తర్వాత ఉండదు ఆ డ్యాన్స్ అంతా ఏమైపోయింది చెరిగిపోయిందండి ఇంకేదో ఏదో వచ్చేస్తుంది ఇంకా పూర్తిగా జరిగిపోవడం ఇంకా మళ్ళీ డ్యాన్స్ అనేది దాని లేపము టీవీ స్క్రీన్ మీద ఉండదు అది అంటే మన మనస్సు ఎలా ఉండాలంటే మాట లోట్లో చూస్తుందా ముక్కులో చూస్తుందా చెప్పండి ముక్కులోంచి గాలి వస్తూ ఉంటుంది మాట్లాడు అందులో బ్లాక్ అయిన ముక్కులోంచి గాలి కూడా కొంత బరువుగా వస్తూ ఉంటుంది ఇలా ఉంటే బాగుందా మీకు పర్వాలేదు ఎప్పుడు బాగానే ఉండాలి పర్వాలేదు ఇట్స్ ఓకే కాబట్టి లేపము అంటే మనస్సు ఎలా ఉండాలో తెలిసిన కెమెరాలా ఉండకూడదు అర్థంలా ఉండాలి అర్థం ఏంటి వస్తుంది బొమ్మని పడుతుంది అర్థం ముందు నిలబడ్డారనుకోండి బొమ్మ అర్థంలో పడుతుంది కానీ మీరు తప్పుకోగానే ఆ బొమ్మ కూడా తప్పకుంటుంది అద్దంలో లేపం లేపము ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ట్రేసెస్ అంటారు ట్రేస్ అంత ట్రేస్ మీ ముఖం యొక్క ట్రేస్ ఏదైనా ఒకసారి అర్థంలో కనపడుతుందా ఉండదు పూర్తిగా జరిగిపోతుంది అంటే అర్థంలో లేపం ఉండదు కెమెరాలో ఏం చేస్తారు ఇలా చేసి ఒక క్షణం ఎక్స్పోజ్ చేశారనుకోండి ఆ ఫిలిం ఏమైపోతుంది లేపం ఇంకా ఫిలిమ్లో ఈ ముఖము ప్రింట్ అయిపోతుంది ఇది అది ఎందుకు పనిపోతుంది మనస్సు కెమెరాలో ఉండకూడదు అర్థంగా ఉండాలి అలా ఎప్పటికప్పటికి ఎంత అయిపోతూ ఉండాలి మనస్సు రెసిగ్యూ ఉండదు ఎప్పటికప్పుడు ఎంత అయిపోతుండాలి ఇప్పుడు నిన్న మధ్యాహ్నం చాలా అద్భుతంగా ఉందని ఇప్పుడు కూడా స్మరించుకుంటూ కూర్చున్నాడు అనుకోండి అంటే అర్థం ఇంకా క్రేసస్ వాడి మనస్సులో గట్టిగా ఉన్నాయి వీరికి వంకాయ మీద ఒక వ్యామోహము కొంత బలహీనత కాలదు అని స్పష్టమైంది కదా దాన్ని లేకుండా అంటారు నేను మధ్యాహ్నం వంకాయ కూడా అప్పుడే మర్చిపోయాను ఇంకా ఇప్పటిదాకా ఎక్కడ గుర్తు అది అప్పుడే పోయింది ఏపోటుకు అప్పటి ఆఖరు ఎప్పటికప్పుడు కొత్త ఎప్పటికప్పుడు క్లీన్ స్క్లేట్ ఆ విధంగా మనస్సు అంటే ఎలా ఉండాలన్నమాట మనస్సు సంస్కార శేషములు లేకుండా క్లీన్ స్క్లేట్గా ఆకాశము వలే ఉండగలను అలా ఉండాలి మనస్సు దాన్ని నిర్లేపమైన స్థితి అంటారు ఆ విధంగా కామనలు దూరమ ఒకట మాత్రమే కాకుండా కామనలకు చెందిన సంస్కారములు లేక వాసనలు కూడా లేకుండా పోయినాయి అనే స్థితి ఏదైతే ఉంటుందో దానిని వినివృత్త కామాస అటువంటి వారు చాలా ప్రధానమైనటువంటి అర్హత ఆత్మజ్ఞానానికి కోరికలు ఉన్నట్లయితే వాళ్ళు ఆత్మజ్ఞానానికి అర్హులు కాదు సో వినివృత్త కామాహ తర్వాత శంకర్లే ఉంటారు యతయహను పదాన్ని వేశారు యతయహ సన్యాసిన ఇటువంటి వాళ్ళనే సన్యాసులు అనొచ్చు మానము మోహము లేకుండా సంఘదోషము లేకుండగా నిరంతరము అధ్యాత్మనిష్టూ ఉన్నవారై సకల కామనలను త్రోసిపుచ్చి వాటి వాసనలు లేక సంస్కారములు కూడా లేకుండా ఎవరుంటారో వాళ్ళనే సన్యాసులు అంటారు అదే సన్యాసం అంటే సో చిత్త్యాగ ఏవ సంసార త్యాగ సంసారములు త్యాగము చేయుటానగానేమి చిత్తములు చిత్తమునందు త్యాగము చేయుటే చిత్తమునందు సంసార కల్పనలు వాసనలు లేకుండా ఉండడమే అదే సన్యాసం అంటే సన్యాస ఇన్ స్పిరిట్ సన్యాస కష్టం సన్యాసాయిన లెటర్ తేలిక సన్యాసాయిన లెటర్ అంటే ఏమిటి హృషికేష్ఠి వెళ్ళిపోవడం అక్కడ ఎవడో ఒక ఆయన్ని పట్టుకోవడం పట్టుకుని ఆయన దగ్గర సన్యాస దీక్ష తీసుకోవడం పొద్దున్న ఓ రోజు ఒక పర్టికులర్ డే నాడు ఆ ఉదయానికి మీరు అక్కడికి చేరుకుంటే ఆ సాయంకాలకు మీరు సన్యాస అయిపోవచ్చు అది ఈ లెటర్ సన్యాసం ఆ రకంగా మంచిది అలా చేసి వాళ్ళకి ఆ సందర్భం ఉన్నవాళ్ళు అలా చేయొచ్చు తప్పేమీ కాదు అలా చేయొచ్చు ఆ సందర్భం ఉన్నవాళ్ళు అది సరిపడుతుంది కానీ అది అది ప్రధా అది సెకండరీ ప్రైమరీ ముఖ్యం ఏంటంటే మనస్సులో సన్యాసం ఉండాలి చిత్త త్యాగ బాహ్య త్యాగంతో పాటుగా మనస్సులో కూడా త్యాగం అయిపోవాల్సి కాబట్టి ఇటువంటి వాళ్ళు వినివృత్త కామా వాళ్ళను మనం ఏమని చెప్పవచ్చు సన్యాసిన తర్వాత యతనశీల యతయ అంటే యతి అంటే యతనశీల అంటే సాధన చేసే స్వభావము కలవదు శీలార్థంలో ఈ అనేది వస్తుంది ఎక్కడైనా ఈ వచ్చిందంటే అది శీలార్థంలో వస్తుంది అంటే వాడి నేచర్ అలా సాధన చేస్తూ ఉండడం వాడి స్వభావము లైక్ అధ్యాత్మ నిత్యా ప్రతిదినూ ఆత్మస్వరూప విచారాన్ని చేస్తూ ఉంటాడు వినివృత్త కామా కామనలు లేకుండా ఉంటాడు ఎప్పుడైనా కామనలు ఉదయించినా వాటి యొక్క దోషాన్ని గుర్తుపట్టి దూరంగా కలిమి పోతాయటం మీరు దోషాన్ని గుర్తుపడుతూనే ఏమవుతుంది అది పోతుందంటే ఇప్పుడు మీకు ఏదో బంగారం ఉంగరం పెట్టుకోవాలని కోరుకుంటుంది అనుకోండి ఎందుకండి ఉంగరం ఎందుకు అనవసరం కదా అది ఇప్పుడు ఉంగరం మీ చేతిలో లక్ష రూపాయల బ్యాగ్లో పట్టుకుని వెళ్తున్నారనుకోండి మీ చైతన్యం దేనికి తగులుకొని ఉంటుంది ఆ లక్ష రూపాయల బ్యాగ్కి తగులుకుని ఉంటుంది ఇంగ్లీష్లో చెప్పాలంటే యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ద మనీ పర్ట్ కదా అది పట్టుకున్నంతసేపు యు ఆర్ కాన్షియస్ సపోజ్ ఎవరిపై ఇవ్వాల్సింది వాటి గదిలో పెట్టేశారు అనుకో పెట్టేస్తే అప్పుడు మీరు మీ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది మీద ఆ ఫ్రీడమ్ మీకు అనుభవానికి వస్తుంది అలాగే ఉంగరం పెట్టుకున్నారనుకో పెట్టుకుంటే ఇలా పెట్టుకుంటూ ఉన్నది చెయ్యి చెయ్యి ఇలా పెట్టుకుంటున్నది ఇలా పెట్టుకున్నారనుకోండి చెయ్యి మా ఉంగరం కూడా జారిపోతే అని చేస్తే చెయ్యి గ్రావిటీ ఇటు పెట్టుకోవాలి ఒకవేళ ఇలా పెట్టుకున్న ఈ బొట్టన వేలతో అలా నొక్కి పెట్టి పెట్టుకోవాలి ఇది ఎలా మరి బంధం కాదు కాబట్టి ఎందుకంటే ఉంగరం ఎందుకండి అనవసరం కదా వేస్ట్ ఇట్ ఇస్ ఆల్ వేస్ట్ మోహం అంటే అలా ఉంటుంది కాబట్టి ఉంగరం కావాలనే ఇంత ఇంత సమాధానం ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఉంగరం కావాలనే కోరిక ఇది ఉంటుందో ఎక్కడనే ఉంటుంది అవతలిగిపోతుంది ఆ విధంగా సాధన ద్వారా సకల కామనలను త్యాగం చేసినటువంటి మహాత్ములు వారు మాత్రమే ఆత్మస్వరూప సాక్షాత్కారానికి యోగ్యులు ఉంటారు ఇతయ సన్యాసిన ఇక వల్వైర్ విముక్త సుఖ దుఃఖ సంజ్ఞ దీన్ని బాగా తెలుసుకోవాలండి శ్లోకం ఫినిష్ చేసేచ్చు శ్లోకం ఫినిష్ చేయడం ఉంది ఇది శ్లోకం లేకపోతే నెక్స్ట్ శ్లోకం లేకపోతే ఆ తర్వాత శ్లోకం ఆ తర్వాత ఏం చేస్తారు కాబట్టి శ్లోకం ఫినిష్ చేయడం కాదు దాన్ని సారాన్ని వంట పట్టించుకోవడం ముఖ్యం సుఖదుఖములనే పేరు గల వల్వముల నుండి విముక్తులైన వారు సుఖదుఖములు ఒక ద్వంద్వం కదా మరి ద్వంద్వై బహువచనం ఎక్కడి నుంచి వచ్చింది సుఖదుఖములనే ఒక ద్వంద్వం అంటే అలా కాదండి సుఖదుఖములనే ద్వంద్వం మీ మనస్సులో గట్టిగా ఉన్నంత వరకు మిగిలిన ద్వంద్వాలన్నీ కూడా పుట్టుకొస్తూ ఉంటాయి సుఖాన్ని కలిగించి దాని గడల రాగము దుఃఖములు కలిగించే దాని గడల ద్వేషము ఉంటుంది రాగద్వేషములు కదా అదో ద్వంద్వం ఉండలేదా మీకు దుఃఖాన్ని కలిగించి దాన్ని ఎవడైనా మెన్షన్ చేస్తే నేను ఆ మాట మాట్లాడద్దు అని చెప్పానా ఎందుకు మాట్లాడుతున్నా అని కళ్ళు ఎర్ర చేశారంటే మీకు ఆ ఆ విషయముపై ద్వేషము కలదు ఎందుకంటే అంత ద్వేషం ఎందుకంటే దుఃఖాన్ని కలిగించే విషయం అది సుఖాన్ని కలిగించే విషయాన్ని చెప్పారనుకోండి అప్పుడు ఏం కలుగుతుంది రాగము కలుగుతుంది ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నారనుకోండి స్థుతి పొగుడుతుంటే ఆ పొగట్తలు వాటిల్లో సత్యము లేదనియో లేదా ఉన్న సత్యము ఐదు శాతం అయితే ఈయన దాన్ని పెంచి చెప్తున్నాడనియో మీకు తెలుస్తూ తెలిసినా కూడా మీకు ప్రీతిని కలిగిస్తుంది అవునా వాడు చెప్తున్నదంతా సత్యము కాదని తెలిసినా కూడా మీకు ప్రీతిని కలిగిస్తుంది అందుకని మనస్సుకు ఒక శుభానుభవం కలుగుతుంది కాబట్టి అటువంటి స్థుతి మీద మీకు రాగం ఉంటుంది ఎవడైనా తిడుతున్నాడనుకోండి వాడు తిట్టివాడు ఏదో తిట్టేప్పుడు వాడు జాగ్రత్తగా పరిశీలించి వీడి బలహీనతలను గుర్తుపట్టి తిట్టతాడు కదా మీకు చాలా స్థానం ఎక్కువ ఊరికే అలా నోట్లో ఉన్నట్టు అలా మాట్లాడతావు అని తిట్టాడనుకోండి అంటే దాంట్లో ఎంతో కొంత సత్యం ఉంది కదా కాబట్టి తిట్టివాడు చెప్పే దాంట్లో సత్యం ఉందని వీడికి తెలుస్తూ ఉంటుంది కూడా మనస్సుకి దుఃఖం కలుగుతుంది నన్ను ఇంత అంత మాట అన్నాడు ఆ మాట సత్యమాట అలా చెప్పండి సత్యము కాదు మీరు దుఃఖించాల్సిన అవసరం ఏముంది పరగడే ఒకటి కాదు సత్యము మరి మీరు మెచ్చుకోండి అని చెప్పండి వెళ్ళి చేయి కలిపి చాలా థ్యాంక్స్ అండి నా నా మనస్సులో బలహీనతను మీరు బయటపెట్టినట్టు మీకు నేనంతయో కృతజ్ఞ చూడాను అని చెప్పండి వెళ్ళి చెప్పి మీరు ఆ బలహీనత నుంచి బయటపడే ప్రయత్నం చేయండి అలా చేయండి అంటే అర్థం ఏమిటి తనని తిట్టిన వారి ముందు ద్వేషం ఉంటుంది పొగట్ట ఎందుకు ప్రీతి ఉంటుంది కాంగ ద్వేషాలు ఉన్నాయి కదా కాబట్టి ఈ విధంగా సుఖ దుఃఖములనే ఒక ద్వంద్వం మీ మనస్సులో ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో దాని నుండి ఇతరములైన ఎన్నెన్నో ద్వంద్వాలు పుట్టుకొస్తాయి సుఖాన్ని కలిగించిన వాడు మిత్రుడు దుఃఖాన్ని కలిగించిన వాడు శత్రువు కాబట్టి మిత్రశత్రువు అనే ద్వంద్వ ఏర్పడింది స్థుతి ఎందుకు స్థుతి నింద అని ఇంకో ద్వంద్వం సో ఈ విధంగా సుఖ దుఃఖములనే మౌలికమైన ద్వంద్వం ఆధారంగా చేసుకుని ఎన్నెన్నో ద్వంద్వలు పుట్టుకొస్తాయి ఈ ద్వంద్వములన్నిటి నుండి మీరు పైకి పోగలరా అది ప్రశ్న ఇట్స్ ఏ ఛాలెంజ్ మీరు ఈ ద్వంద్వములకు అతీతముగా వెళ్ళగలుగుతారా తుల్య నిందాత్మ సంస్థుతి సో ఎవడైతే నిందను స్థుతిని సమానంగా స్వీకరిస్తాడో సమానంగా స్వీకరించడం అనగానేమి స్తించినప్పుడు పొంగిపోవుట నిందించినప్పుడు కృంగిపోవుట అనే వికారములు వాటికి వికారములు అని పేరు ఆ వికారములు అంటే మనస్సులో వచ్చే మార్పులకి వికారములు అని పేరు అటువంటి వికారములు లేనివారు అది స్త్రుల్ని పేరు కాబట్టి ఎవరైనా పొగిడేరు అనుకోండి వాడికి సుఖ అనుభవానికి రాదు ఎవరైనా తిట్టారనుకోండి దుఃఖానుభవానికి రాదు నిజానికి మన తిట్టిన వాళ్ళు మనకి మిత్రులు నేను అది గుర్తుపెట్టుకోండి మనల్ని తిట్టేవాళ్ళు మనకి మిత్రులు ఈ మాట గుర్తుపెట్టుకోండి ఈ మాట ఎప్పుడైతే ఇప్పుడు నన్ను ఎవరో తిట్టారు మనం ఒకళ్ళు ఓ వీళ్ళు మన మిత్రులు సుమా అని గుర్తొచ్చింది నాకు అప్పుడు వీళ్ళు తిట్టేరే అనే కష్టం నాకు అనిపించలేదు ఏమిటి తిప్పుతున్నారు అని ఆ విషయం చూస్తే వీళ్ళకి తెలియదు అని అనిపించింది అంటే వీళ్ళు తెలీదు మూర్ఖత్వం చేత అలా మాట్లాడుతున్నారని అనిపించిందే తప్ప నన్ను పెడతారా నా అంతటి వాణ్ణి పెడతారా అనే కష్టం నాకు అనిపించలేదు చూసారా తేడా కాబట్టి మనల్ని తిట్టి వాళ్ళు మిత్రులు అని గుర్తుపెట్టుకున్నారనుకోండి తిట్టి వాడి వారి ఎడల శత్రుభావం ఉండదు సత్యము ఉండదు పొగడ్తల అనవసరము అని మీకు తెలిసిందనుకోండి గుడివాళ్ళు ఉంటారు సందర్భం ఉంటుంది ఇప్పుడు సభలు పెడుతూ ఉంటారు ఈ సభలు ఎందుకు పెడతారంటే ఈ పొగట్టల కోసమే పెడతారు పోనీ పొగట్టల కోసం పెట్టకపోవచ్చు కానీ సభల్లో జరిగే వ్యవహారం అంతా రూపంగానే ఉంటుంది సభా వీధికి మీద ఐదారు ఉంటారు ఒకరిని ఒకరు మరొకరిని మరొకరుడు ప్రశంసించుకుంటూ ఉంటారు అది సరే ఆ బట్టి వెళ్ళి మనం ఆ ప్రశంసలను స్వీకరించే సందర్భం స్వీకరించాలి అడ్డగోలుగా మాట్లాడకూడదు స్వీకరించిన సందర్భాన్ని బట్టి స్వీకరిస్తాము కానీ వాళ్ళు ప్రశంసలు ఎక్కువ చేస్తే ఎక్కువ సుఖము తక్కువ చేస్తే తక్కువ సుఖము ప్రశంసలు చేస్తే సుఖము అనే పరిస్థితి మీ మనస్సులో ఉన్నట్లయితే మీరు చాలా ట్రబుల్లో పడతారు సుమా అంటే ద్వంద్వల్లో చిక్కుకుని అలా కాకుండా ప్రశంసించినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది వారు ఏదో ప్రశంసలు చేస్తారు అవును కరెక్ట్ ఇంకో ప్రశంస చేస్తారా కొంత అతిశయోక్తి పడేశారు దీంట్లోనూ అని తెలుస్తూ ఉన్నాం అతిశయోక్తులు ఉంటాయి అతిశయోక్తులు వేసేసి ప్రశంస చేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి నిర్వికారంగా ఉండిపోతుంది కాబట్టి ఎవరైంది అక్కడికి అనే ద్వంద్వమునకు అతీతంగా మీరు వెళ్ళగలిగినారు కాబట్టి చాలా ప్రాక్టికల్ సుఖ దుఃఖ ఇప్పుడు మలానా ఆహారం విషయంలో దీన్ని బాగా మనం అభ్యాసం చేయచ్చు మీకు రూల్ చెప్తా మీకు తినడానికి రుచిగా మంచి ఉల్లాసాన్ని కలిగించే ఆహారాలు ఎన్నీ ఉంటే అవన్నీ కూడా ఆరోగ్యానికి మంచివి కావు అదొక రూల్ బై రూల్ టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ బై రూల్ దట్ ఈస్ ద రూల్ చక్కగా రోస్ట్ చేసి ఆయిల్లో బాగా రోస్ట్ చేసినటువంటి వంకాయ కూర ముందు సరే అది ఆరోగ్యానికి అసలే మంచిది కాదు మరి ఇంకేమిటంటే ఆరోగ్యానికి మంచి అంటే చుక్క కూర పప్పు ఆరోగ్యానికి మంచిది అది తప్పగా ఉంటుంది మరి అందు మంచిది ఇది రూలదే నోటికి రుచి పెద్ద ఎక్కువ లేనిది ఆరోగ్యానికి మంచిది నోటికి చాలా ప్రీతికరంగా ఉండేది ఆరోగ్యానికి చెడ్డది ఎడ్యుకేషన్ బాగా ఎడ్యుకేట్ అయిపోవాలి బాగా ఎడ్యుకేట్ అయిపోతే ఎవరికి తెలిసినా బ్లాండ్ ఫుడ్ మీద మీకు మంచి రుచి నిర్మాణం దాన్ని దాన్ని ఇష్టపడతారు నేను ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను అస్తమానం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళా ఏమున్నే రోజుకు రెండుసార్లు స్మరిస్తే సరిపడుతుంది డెంటిస్ట్ ఉన్న ప్రతిరోజు మూడు నాలుగు సార్లు స్మరించాల్సి ఉంటుంది డెంటిస్ట్ తోటి ఇట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన అంతా చూసి నువ్వు కాఫీ టీ తాగుతావు అన్నా షుగర్ వేసుకుంటావు అంటే వేసుకుంటాను ఇంక నుంచి కాఫీ టీలో షుగర్ వేసుకోవద్దు అని అంటే నేను అన్నాను షుగర్ లేకుండా కాఫీ టీలు ఎలా తాగుతారు కుంకుడికాయ రసం లాగా ఉంటుంది దాన్ని షుగర్ లేకుండా ఇలా తాగుతామండి అని నేను అన్నా అంటే ఆయన అన్నాడు ఏమని మీరు మీరు వాళ్ళు మీరు ఏదో పండితులనే వాళ్ళు చెప్తే నేను అపాయింట్మెంట్ ఇచ్చాను లేదా మీరు మాట్లాడే మాట చూస్తే ఇలాగే మాట్లాడతారో నేను అనుకోలేదు అంటే అలాగే చెప్పండి చూడండి షుగర్ వేసుకున్నప్పుడు ఆ లిక్విడ్ షుగర్ అంతా డిజాల్వ్ అవుతుంది కాబట్టి షుగర్ ఈ సొల్యూషన్ అంతా కూడా మీరు పళ్ళని బ్రీదింగ్ అంటే పళ్ళకి స్నానం తలంటు పోసినట్టుగా అయిపోతుంది పళ్ళకి ఆ షుగర్ సొల్యూషన్తో షుగర్ సొల్యూషన్లో నా నానబెట్టినట్టుగా అయిపోతుంది ఆ పళ్ళకి కాఫీ తాగుతున్నంతసేపు అది మంచిది కాదని నేను చెప్తున్నాను యూ షుడ్ నాట్ డూ దాట్ ఎప్పుడైనా ఒక ఇస్తాం స్వీట్ నోట్లో వేసుకోవడం పద్ధతి లేదు కాఫీ తాగేప్పుడు షుగర్ ఎక్కువగా వేసుకుని తాగితే పళ్ళకి నీ ఎడ్యుకేషన్ అప్పుడు నాకు అనిపించింది నిజమే షుగర్ సొల్యూషన్ నోట్లో పోసుకోకూడదు ఎందుకంటే అది పళ్ళకి హానిని చేస్తుంది కనుక ఎడ్యుకేషన్ అంటే అప్పటి నుంచి కాఫీ టీ వితౌట్ షుగర్ తాగుతుంటే కొద్ది రోజులు అయ్యేప్పటికే కొద్ది రోజులు అంటే ఎంతో టైం పట్టలేదు టూ త్రీ డేస్ అయ్యేప్పటికే ఇప్పుడు పరిస్థితి ఏమిటో తెలుసుకోండి ఎవరైనా షుగర్ వేసి కాఫీ ఇస్తే అది వెగట్ అనిపిస్తుంది కాదు నో షుగర్ కాబట్టి ఒకప్పుడు షుగర్ క్రియము అనుకున్న నాలుక ఇప్పుడు షుగర్ని పక్కన పెడుతుంది పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ యొక్క పవర్ అలా ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్రియము అప్రియము అనే ద్వంద్వము మీరు దాన్ని పరిశీలించకపోవడం చేత అది మిమ్మల్ని అడ్డుపెట్టుకుంది తప్ప మీరు పరిశీలించినట్లయితే ప్రియమనుకున్నది ప్రియము కాదు అప్రియమనుకున్నది అప్రియము కాదు ఆ ద్వంద్వం నుంచి మీరు బయటపడిపోతారు పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ విధంగా సుఖదుఖముల విషయంలో మనుష్యులు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది అంటే మీరు నాకు అవకాశం ఇస్తే నేను చెప్తా చాలా ఏమి చెప్పింది ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్తానుకున్నాను సో సుఖదుఖముల విషయంలో పీపుల్ దే జస్ట్ లోన్త్ నో వాళ్ళకి తెలియదు దా దాని తత్వాలను తెలిసి తెలుసుకోరు ఇప్పుడు సుఖదు అనే ఒక దృఢమైన కల్పన మనస్సులో ఉన్న కారణంగా ఆ ద్వంద్వము మనస్సులో దృఢంగా ఉన్న కారణంగా మీకు కొత్త కొత్త కొత్త ద్వంద్వాలన్నీ తిట్టుకొస్తాయి మీకు ఉదాహరణ చెప్తాను మీరు ఓపెన్ మైండ్తో వెళ్ళండి మరవుతాయి ఇప్పుడు గ్రహములు ఉంటాయి కొన్ని గ్రహములు పుణ్య గ్రహములు కొన్ని గ్రహములు పాపగ్రహములు గ్రహములలో పుణ్య పాప అనే ద్వంద్వం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది సుఖ దుఃఖముల నుంచి వచ్చింది సుఖమిచ్చే గ్రహము పుణ్య గ్రహము దుఃఖాన్ని ఇచ్చే గ్రహము పాపగ్రహము తర్వాత దేవ నక్షత్రములు యమ నక్షత్రములు అనే ద్వంద్వం ఉన్నాయి అది ఎక్కడి నుంచి వచ్చింది సుఖదుఖముల నుంచి వచ్చింది పార్టీ మంచి పార్టీ చెడ్డ పార్టీ పొలిటికల్ పార్టీ అది ఎక్కడి నుంచి వచ్చింది సుఖదుఖముల నుంచి వచ్చింది మీరు ఈ సుఖదుఖములనే ద్వంద్వాన్ని పట్టుకుని బ్రయలాడుతున్నంతసేపు అది ఎన్నెన్నో కొత్త కొత్త కొత్త ద్వంద్వాలను సృష్టిస్తుంది కొన్ని ద్వంద్వాలలో అసలు ఎటువంటి యుక్తి ఉండదు లైక్ ఈ గ్రహము పుణ్యగ్రహము ఈ గ్రహము పాపగ్రహము అని అండలో మీకేమి యుక్తి కనపడింది దాంట్లో గురుగ్రహము పుణ్యగ్రహము శనైశ్వర గ్రహము పాపగ్రహము ఏమిటండి పుణ్యం ఏమిటండి పాపం ఏమిటండి ఎలాగా హావు దాంట్లో మీకేం యుక్తి గోచరించింది అలా కాదయాయి దీనివల్ల సుఖము దానివల్ల దుఃఖము చూసారా ఏమిటండి సుఖము ఈ గ్రహంలో కలిగి సుఖం ఏమిటి చెప్పండి అంటే ఈ గ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే గ్రహం అనుగ్రహం ఉందని పేరు వీళ్ళు దేవాంతడు ఈ గ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మీకు సంపద బాగా డబ్బు బాగా వస్తుంది ఓకే సో అది సుఖము సో ఇది పుణ్యగ్రహము నేను అంటాను డబ్బు బాగా వస్తే అది సుఖమా అది సుఖమా ఇది నోదా కప్పు కాఫీ తాగడానికి పది రూపాయలు కావాలి ఇరవై రూపాయలు కావాలి అది ఐ డోంట్ డివై దాట్ డబ్బు బాగా సంపాదించిన వాళ్ళని చూడండి మీరు భార్యాభర్తలు కొట్టుకుంటారు డబ్బు కోసం మాతాపుత్ర విరోధాల హిరణ్యాయ నమో నమ్మ బంగారం కోసం తల్లి కొడుకు డబ్బులు అడుగుంటారు ఓ పది రూపాయలు మీ దగ్గర డబ్బు లేకపోతే మిమ్మల్ని ఎవరూ మీ జోలికి రాడు మీ జీవితాన్ని మీరు ధ్యానం చేసుకుంటూ గడపచ్చు మీరు పది లక్షలు ఇరవై లక్షలు భోగేసి పెడితే బెల్లం చుట్టూ బంధువులందరూ చేరి మీకేసి చూస్తూ అనేక సమస్యలు ఉత్పన్నమవుతాం కాబట్టి డబ్బు ఇబ్బడి బుప్పనిగా డబ్బును క్లోగు చేయుట సుఖమా డబ్బు ఒక మోతాదు నించకుండా ఆవశ్యకమైన మేరకు లభిస్తూ ఉండడం ఖర్చు పెట్టుకుంటూ ఉండడం అంతే అంతకంటే ఎక్కువ రాకపోవడం అది దుఃఖమా అది దుఃఖమా ఇది సుఖమా ఇవన్నెవ్వ మీరు సుఖం అనుకున్నది సుఖం కాకపోవచ్చు దుఃఖం అనుకున్నది దుఃఖం కాకపోవచ్చు ఒక ఆయనకి ఒక కంపెనీ పెట్టాడు వెయ్యి అట్లు సంపాదించాడు సంపాదించి ఐదు కోట్ల అప్పు చేసి ఈ బ్యాంకులో అప్పులు ఇస్తాయి ఒక ఆ యోగ్యున్ని చూసి వాడికి అప్పిస్తారు బ్యాంకు వాళ్ళు సో ఐదు వేల కోట్లు అప్పించారు వాడు వాడు వెయ్యి కోట్లు సంపాదించాడు కదా అని ఐదు కోట్లు అప్పించారు ఈ ఆరు కోట్లు పెట్టి ఇంకో కంపెనీ పెట్టి మునిగిపోయి వాడు మునిగిపోయాడు వాడితో పాటు బ్యాంకు కూడా మునిగిపోయాడు కాబట్టి ఆ వెయ్యి కోట్ల ఆయనకు లాభం వచ్చినప్పుడు అది సుఖమా చెప్పండి మీరు అది సుఖమా దుఃఖమా అది దుఃఖం కానీ మీకు సుఖంగా కనపడి అది దుఃఖం సపోజ్ ఇప్పుడు మునిగిపోయినప్పుడు బ్యాంక్రఫ్ట్స్ చేతులు పైకెత్తేసి వెళ్ళిపోయి హృషి కేసులో కూర్చొని తపస్సు చేసుకున్నాడనుకోండి ఇప్పుడు ఆ బ్యాంక్రఫ్ట్స్కి దుఃఖమా సుఖమా సుఖమా కాబట్టి సుఖ దుఃఖములనే వాటిని మీరు అనుకున్నట్టు కాదు మీరు ఏది సుఖం అది దుఃఖం అవుతుంది ఏది దుఃఖం అది సుఖమవుతుంది యు నీడ్ టు బి ఎడ్యుకేటెడ్ యవర్ టు ఎగ్జామినేటెడ్డు మీరు సుఖం అనుకున్నది సుఖం కావచ్చు లెటెడ్ బి దుఃఖం అనుకున్నది దుఃఖమే ఉంటుంది లెటెడ్ బి ఒక తొంభై ఏళ్ళ వ్యక్తున్నాడు దేహత్యాగం చేశాడు సుఖమా దుఃఖమా అదే సుఖం అంటే సుఖం వేళకి సుఖం అందరికీ సుఖం కాదండి అందరూ ఏడుస్తున్న ఏడవాలని ఎక్స్పెక్టెడ్ కనుక ఏడుస్తున్నారు అక్కడికి వెళ్ళి నవికే బాగుండదు మనస్సులాంటిది కుక్క ఇంటికి యజమానుడు రాజానే ఏం చేస్తుంది ఓసారి లేదా తమదారించి తొందర దానికి పోతుంది వై బికాజ్ ఇట్ ఈ హ్యాబిట్ అలాగే మనస్సు కూడా ఇది ఏడిచే సందర్భం కనుక ఓసారి ఏడు వస్తుంది అంటే నేను ఒక దృష్టి అది నాకు పెద్ద కనువిప్పు అయిపోయింది ఆ మరి మీరు సొసైటీలో ఇటువంటి ఈస్ చాలా ఉంటాయి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆర్చీలు కడుతూ ఉంటారు అసలే రోడ్డు ఇరుకు అసలే రోడ్డు ఇరుకు ఐదుకు రోడ్డు మీదకి గోడలు స్తంభాలు ఇవన్నీ కట్టేస్తూ ఉంటారు ఆ కట్టగా మిగిలిన చోట్ల ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు పాటిస్తూ అది కురసైపోయి ఆ రోడ్డు కురస కూరస ఆ సందులో మీరు ఆర్చి కడతారు ఎందుకండి ఆర్చి ఎందుకు రోడ్డు కడ్డం ఆర్చి ఎందుకు అనవసరం కదా ఎక్కడ పెడితే అక్కడ ఆర్చి కమాండ్ అని పేరు పెట్టి కట్టడం పూర్ క్వాలిటీ వర్క్మెన్షిప్ సిమెంట్ సరిగ్గా వేయడు దాన్ని సరిగ్గా పాముడు వీడి దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు సరైన డిజైన్ ఉండదు మూర్ఖాతి మూర్ఖుడు వెళ్ళి కడుతూ ఉంటాడు అలాంటి ఆర్చి అది కూలింది దాని కింద ఒకడు పడి ప్రాణం పోయింది అర్చి ఆర్చి మీద పడితే ఈ మీద పడితే ఏమవుతుంది ప్రాణం పోయి ప్రాణం పోతే వాడిని అక్కడే పెట్టి చుట్టూ బంధువులు చేరి రోజిస్తున్నారు అక్కడే పెట్టి ఇంటికి తీసుకెళ్ళి రోధించి శ్వుసేనానికి పట్టుకెళ్ళాలి కదా పట్టుకెళ్ళట్లేదు అక్కడే పెట్టి అయ్యో అమ్మో అని కొట్టుకుంటూ రోజుస్తున్నారు ఇదంతా యూ కెన్ సీ దాట్ ఈ లోపల ఇటు ట్రాఫిక్ ఆగిపోయింది ఎవడో ఇంటికి పట్టుకెళ్ళని ఏదో సలహాయించాడో నో అండి ఇలా కూడా పోలీస్ వచ్చాడు మేము ఇంటికి కొట్టినా మాకు కాంపెన్సేషన్ ఇవ్వాలి అయ్యో అమ్మో అమ్మో అమ్మో పోయేవా పోయేవా అని గుండెలు కొట్టుకోవడం మాకు ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు దుఃఖిస్తున్నారా ఏం చేస్తున్నారంటారు వాళ్ళు అది దుఃఖం అది వాట్ ఈస్ దిస్ మైండ్ సెట్ కాబట్టి అది చూసిన వెంటనే నాకేమనిపించిందంటే ఎవరో పోయినప్పుడు దుఃఖిస్తున్నారంటే ఐఎమ్ నాట్ జీ కన్విన్స్డ్ బై దాట్ న్యాచురల్గా సహజంగా కొంత దుఃఖం ఉంటే ఉండొచ్చు సమ్ ఆఫ్ దట్ దుఃఖం అది దిఖావట్ అని నాకు అనిపిస్తుంది సమ్ ఆఫ్ హిట్ ఈజ్ జన్యువైన్ సమ్ ఆఫ్ హిట్ బై హ్యాబిట్ సమ్ ఆఫ్ హిట్ ఈజ్ జస్ట్ షో అన్నీ ఉంటాయి కాదు కాబట్టి ఊరితే ఇది దుఃఖము అని మీరు ముద్ర వయసేది ఏమీ లేదు ఇది సుఖము అని ముద్ర వయసేది అసలేదు తాగితే అందనాలు అంటూ ఉంటాడు సుఖమాది కాబట్టి నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను మీరు పరిశీలించాల్సింది ఏమిటంటే ఈ సుఖ దుఃఖ సైకాలజీని పరిశీలించాలి మీరు ఏది సుఖం అనుకుంటున్నారో అది మీరు అనుకున్నంత సుఖము కానక్కర్లేదు మీరు ఏది దుఃఖం అనుకుంటున్నారో అది బహుశాంత దుఃఖము కాదేమో వాస్తవం ఏమిటంటే సుఖంలో దుఃఖము దుఃఖంలో సుఖము దాగి ఉంటాయి సుఖం నుంచి దుఃఖంలోకి దుఃఖం నుంచి సుఖంలోకి మనిషి పయనిస్తూ ఉంటాడు కాబట్టి ఈ సుఖ దుఃఖముల యొక్క సైకాలజీని బాగా అధ్యయనం చేసినట్లయితే మీరు ఈ సుఖము దుఃఖము అనే ద్వంద్వము యొక్క బంధం నుండి విముక్తులైపోతారు అయితే ఏమవుతుంది సుఖ దుఃఖములకు ఆత్మస్వరూపము నుండి నిలిచి ఉంటారు ఎప్పుడైతే సుఖ దుఃఖములు అనే ద్వంద్వము తొలగిపోతుందో అట్లీస్ట్ శిథిలం అవుతుందో ఫలసడుతుందో అప్పుడు ఇతర ద్వంద్వములన్నీ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి ఆ విధంగా మీరు ద్వంద్వై విముక్త మీకు రూల్ చెప్తాను మీరు సుఖం ఎప్పుడు కలుగుతుందో తెలిసిన మీరు సుఖాన్ని అపేక్షించినప్పుడు మాత్రమే సుఖం కలుగుతుంది ఈ బెట్ ఇట్ ఓన్లీ వెన్ యూ ఎక్స్పెక్ట్ ఇట్ ఇప్పుడు పరీక్ష రిజల్ట్ రిజల్ట్ రిజల్ట్ అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు రిజల్ట్ వస్తుంది పాస్ అవుతారు సుఖము ఫెయిల్ అవుతారు దుఃఖము ఒకటి ఉంటాడు పోయి పేటం లేకపోతే ఏదో ఆడుకుంటూ లేకపోతే క్రికెట్ ఆడుకుంటూ ఉంటాడు వాడికి అసలు రిజల్ట్ గురించి ఇంట్రెస్టే ఉండదు ఇది నాకే ఇంట్రెస్ట్ వాడి చదువు మీద శ్రద్ధ లేదు ఎందుకంటే వాడు స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు ఈ పరీక్ష పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం ఇది నాకే నిషయం సరిహే Therefore, he is not expecting any particular result. Khabaradu, pass ahead and hold, okay. Fail ahead and hold, could be, doesn't matter, anyestity alone. Khabaradu, sukhamu dukkhamu, they put in the day, they happen when you expect. They happen when you expect. Ippadu, manishya anna vadu, tambayyadu batakarvi. Ma bandhur andaru, tambayyadu batakarvi. Ma bandhur kani vadu, poina bandhur. అలా అందరూ కలిసి కట్ట కట్టుకుని పోయినా కూడా మాకేమో అభ్యంతరం మా కుటుంబంలో మటుకు ఎవరు తొంభై ఏళ్ల ముందు చచ్చిపోకూడదు దట్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ దే దుఃఖం కలగదు సపోజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ ఎక్స్పెక్టేషన్ లైక్ పాతికేళ్లకు పోయేది సార్ రైట్ సపోజ్ అంత అంత అలా ఉండాలి దట్ ఈజ్ హౌల్టీ దట్ ఈజ్ హౌల్డ్ ఈ పాతికేళ్ళ వాళ్ళు ఎంతోమంది పోతూ ఉంటారు ఇట్లా ఇట్ కుడ్ బి మీ ఇట్ కుడ్ బి ఇట్ కుడ్ బి ఎనీ బాడీ దట్ ఈస్ హౌర్ థిన్స్ ఆ ఐ యాక్సెప్ట్ ఇడ్ అది ఈశ్వరుని విల్ అలా ఉన్నట్లయితే ఐ యాక్సెప్టెడ్ అప్పుడు ఎలా అవుతుంది సుఖము దుఃఖము అనేటువంటి ద్వంద్వములు కాబట్టి చిన్న విషయాలు పెద్ద విషయాలు ఎక్కడ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ మీరు ఎంతకాలం బతకాలనుకుంటున్నారు యశేమ దేవతాయు ఆ దేవుడు ఎంతకాలం బ్రతకాలని అనుకుంటాడో అంతకాలం నాకు చాలు ఇప్పుడు మీకు ఆయుధాయం విషయంలో సుఖము దుఃఖము ఉండదు బియాండ్ ది అపోజిట్స్ సుఖాన్ని అసలు కామన్లో నేను లేకపోవడం నో ఎక్స్పెక్టేషన్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అండ్ మీరు సభకు వెళ్ళినప్పుడు మీకు మెడలో మాల వెయ్యాలా కర్లేదా అదర్ మ్యాటర్ ఐ డు నాట్ ఎక్స్పెక్ట్ అప్పుడు ఏమవుతుంది మనం వెళ్ళామనుకోండి వాళ్ళు ఏదో మాల వేశారు అనుకోండి ఏదో మాలేముంది పట్టుకొస్తారు అక్కడ అక్కడ సికింద్రాబాద్లో రోడ్ని ఆక్రమించి మాలలు అమ్ముతూ ఉంటారు అక్కడ పట్టుకొస్తారు ఆ మాలలు ఏమిటి వాడు ఇలా నీళ్లు కలుగుతూ ఉంటాడు అక్కడ నీళ్ళు పెట్టుకుంటాడు గిన్నెలో గిన్నెలో నీళ్లు పెట్టుకుంటాడు అది మీరు చూస్తే తెలుస్తుంది ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎటువంటి అబ్జర్వ్ చేసే ఇప్పుడు సెంటర్లెస్గా అబ్జర్వ్ చేయాలి ఈగో పెట్టి అబ్జర్వ్ చేయకూడదు ఈగోలెస్ అది మీకు జాతమైతేనే మరి చేయాలి సో అది అలా అబ్జర్వ్ చేయాలి వాడి గిన్ను అంటే వాడి మీద నాకేమన్నో వ్యతిరేకమైన ఉండదు ఐ జస్ట్ న్యూట్రల్ విట్నెస్ లైక్ అబ్జర్వేషన్ ఒక గిన్నె ఉంటుంది ఆ గిన్నెలో పొద్దున్నే పోస్తాడు నీళ్ళు గినప డొక్కులో తీసుకొచ్చి పోస్తాడు పొద్దున్నే నీళ్ళు అవి ఆ ఆ పువ్వుల మీద ఇలా ఇలా ఉంచుతాడు ఇలా చల్లుతూ ఉంటాడు ఆ మురికి నీళ్ళు అది తీసుకొచ్చి నా మేడం పాడి స్నానం చేస్తూ ఉన్నాను దాంట్లో ఉంటాయి తెల్లటి పొడిగాటి పువ్వులు ఉంటాయి నిర్గంధము సుగంధము కాదు దుర్గంధము కాదు సంవత్సరం ఏ రకమైన గంధము ఉండదు జంధం అనేది ఉండదు కాగితంపు నయం కాగితాలు ఏదో ఒక కొత్త వాసాలు ఉంటాయి దీనికి అది కూడా ఉండవు ఆ పువ్వులు తర్వాత కొంత తుక్కు ఆకులు అలవులు వస్తారు ఆకులు అలవులు అవి మటుకొచ్చి కడతాడు కూరుకూస్తాడు వేసి కడతాడు వీటి అన్ని కాబట్టి ఆ చుట్టేస్తాడు ఆ చెమికి అంతా మెడక్కి గుచ్చుకుని చెకీ ఏమిటండి కళ్ళదోడ పడిపోతుంది అది సరిగ్గా ఉడపడదు అదంతా తీసుకొచ్చి నా నెలలో పారేసి మీరు చేతులు దులుపుకుంటారు ఆ తర్వాత చెంకీ అంతా పీక్కుని ఆ ఆకులంటినీ ఓడపీక్కుని ఆ గంధం లేని పువ్వులన్నింటినీ కూడా ఆ పువ్వు కూసుకొని అవన్నీ తీసి ఇక్కడ పెట్టుకుని అప్పుడు దాన్ని తుడుచుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి ఏమండి ఈ పిల్లులు ఏమిటి ఈ మాలలు ఏమిటి మీరు ఎందుకు చేస్తున్నట్టు ఇవన్నీ నెట్టి ఎందుకు మోసుకున్నట్టు గతానుగతికో లోక ఆ మాల వేస్తే సుఖం మాల వేయకపోతే దుఃఖం ఎందుకంటే వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇట్ ఈజ్ నో ఎక్స్పెక్టేషన్ నో ఎక్స్పెక్టేషన్ సపోజ్ మనిషి వస్తున్నాడు నో ఎక్స్పెక్టేషన్ నో యాంటిపెక్టేషన్ వస్తున్నాడు కానీ మనం నో ఎక్స్పెక్టేషన్ అప్పుడు ఆ మనిషి మిమ్మల్ని కలిసినందుకు సుఖం కలుగుతుందా దుఃఖం కలుగుతున్నా నేను